ఒక ఊరిలో రాసిన ఒక వ్యక్తి ఉండేవాడు తన దగ్గర చాలా ఆవులు ఉండేవి వాటన్నిటినీ మేపడానికి అడవికి తీసుకొస్తూ ఉండేవాడు చాలా ఆవులు ఉన్నాయి కాబట్టి అవి తప్పిపోకుండా ఉండడానికి వాటికి చిన్న చిన్న గంటలు కట్టాడు తనకిష్టమైన ఆవుకి ఒక మంచి ఖరీదైన గంటలు కట్టాడు అలా వాటి మీద కోసం అడవికి వెళ్తూ ఉండేవాడు అవి గడ్డి మేస్తుండగా అతను కట్టలు కొడుతూ ఉండేవాడు సాయంత్రం కాగానే ఆవుల కట్టిన గంటల శబ్దంతో అవి ఎక్కడన్నా తెలుసుకొని పట్టన్నింటినీ ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు అలా ఒకరోజు అడవికి వచ్చిన రాజేష్ తన పని చేసుకుంటూ ఉన్నాడు అటునుంచి వెళ్ళిన ఒక వ్యక్తి రాజేష్కి ఇష్టమైన ఆవును చూశాడు దాన్ని ఎలాగైనా దొంగలించాలనుకున్నాడు రాజేష్ దగ్గరికి వెళ్ళి నాకు ఆవు మెడలో ఉన్న గంటను అమ్ముతావా ఎంత ఖరీదైన పర్లేదు అని అన్నాడు అప్పుడు రాజేష్ అనుకున్నాడు వీడండి ఇంత పిచ్చోడ్లా ఉన్నాడు గంట కోసం ఎంత ఖరీదైన పెడతాడా అని నవ్వుకున్నాడు రాజేష్ పైసలు కాశపడి ఆ గంటని ఆ వ్యక్తికి అమ్మేశాడు మరుసటి రోజు రాజేష్ మళ్ళీ ఆవులన్నిటిని తీసుకుని అడవికి వచ్చాడు సాయంత్రం కాగానే ఆవులకి కట్టిన గంటల శబ్దంతో అవన్నీ ఎక్కడో తెలుసుకుని ఇంటికి వెళ్ళే సమయంలో తనకిష్టమైన ఆవు కనిపించలేదు అప్పుడు అప్పుడు అర్థమైంది రాజేష్కి నా నిన్న వచ్చిన వ్యక్తి నావుని దొంగలించి అని అప్పుడు అనుకొని బాధపడ్డాడు రాజేష్ ఇప్పుడు ఈ కథలో నీతి ఏంటంటే మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు